గొంతుకు కంఠానికి మధ్యలో ధ అంత ఇక్కడే గొంతుకి కంఠానికి మధ్యలోని తిరగాలిది అర్థవుతుంది ఖ ఖా ఓకే కొన్ని నిమిషాలు దొరుకుతాను చూడండి నేను నాలుగు వెళ్ళి దంతాలను టచ్ కావాలి వెళ్లి పళ్ళను టచ్ కావాలి అన్ని పళ్ళను టచ్ కాకూడదు కొన్నింటినీ టచ్ కావాలి ముందు నైదు సరే మూడు నాలుగు పళ్ళు నాలుగు పోయి దానికి టచ్ కావాలా తా తా తా తా తా తా వీటికండి కనెక్షన్ అయితే చెప్తా మీకు అర్థంతుంది త అన్నప్పుడు ఈ నాలుగు వెళ్ళి ముందుండే పళ్ళకు టచ్ అవుతుంది చూడండి తా అలా టచ్ అయ్యి పలికిందే పర్ఫెక్ట్ అక్షరం పలకడానికి పలుకు చూడదాం పలకలేదు ఇంకది నాలుగు వెళ్ళి పైనుడా చూసారా అంగిలి అప్పర్ పిలైట్ అంగిలి దానికి టచ్ అవ్వాల నా నా తాత నాలుగు వెళ్లి ముందుండేటువంటి దంతాలకు టచ్ అయితే తా తా ఇప్పుడు నా నా అనేటప్పటికీ ఆ నాలుగు వెళ్లి పైను చూసే అంగిలీ అంగిలి పైనుండేటువంటి అంగిలీ ఊర్ధం అక్కడ టచ్ కావాలా అప్పర్ పెలైట్ టచ్ కావ అది అక్కడ టచ్కుండా మాట్లాండి మీరు నా ఓకే రెండు పెదవులు టచ్ కావాలి పాపా మామా రెండు పెదవులు టచ్ కాకుండా మా బలకండి మీరు చూద్దాం మా మామా థంద చూసారా పా ఈ రెండు పెదవులు పోయి టచ్ కావాలి సరేనా ఇంతకు ముందు నాలుగు వెళ్ళి పైన అంగిల్ని టచ్ అయినప్పుడు నా బలికింది ఇంకోటి చెప్తాను చూడు వాదవి వెళ్ళి పళ్ళని టచ్ కావాలా వా అంటే వా వా ఏమి వర్ణహ పెదవి వెళ్ళి చూసారా ఇప్పుడు పెదవి వెళ్ళి దంతానికి టచ్ కాకుండా మీరు పలకం వచ్చిద్దా అందువల్ల అది దాంత్యం దంతం టచ్ అయి ఉండాలి దాంత్యం దంతం టచ్ అయ్యి ఉండాలి లేకపోతే రాదు అర్థమవుతుంది అందువల్ల శబ్దాలు ప్రొడ్యూస్ చేయడమే కాదు బాగా అర్థం చేసుకోండి శబ్దం అనే దానికి అంత శక్తి ఉంది అక్షరం అనేటువంటి దానికి అంత శక్తి ఉంది కాబట్టి శబ్దాన్ని కొన్ని అక్షరాలు లేకుండా శబ్దాలు ఉంటాయి ఇప్పుడు కొన్ని తేలు తేలు మంత్రాలు పాము మంత్రాలు ఉంటాయి సరే వాటికి అక్షరాలు లేదు కొన్ని తేలు తేలు మంత్రాలు పాము మంత్రాలు ఉన్నాయి చూసారా వాటికి అక్షరాలు లేదు మీరు చూసార లేదు అసలు కదా మనకు మనం వాటిని కరవడవుతున్నారే సరిపోయి వాటిని కూడా వదలడం లేదు తేలు మంత్రాలు వేసేటప్పుడు చూడండి మీరు చూడమ్మ వేపంటే నేను ఒకసారి అది పనిగా పెట్టాను చెవి ఒక్కరం అన్న అర్థమవుతుంది అస్సలేదు అర్థమవుతుంది అంత పళ్లలోనే దిరుగుతుంది దంతం దాంత్యం అది తెలుగు మంత్రం అంతా కూడా ఏమీ లేదు సౌండే అంత పళ్ళ మీదనే దిరుగుతుంది తమాష ఏంటంటే అందులో పూర్వపు రోజుల్లో మంత్రగాడని పళ్ళు రాలి కొట్టేసేవాళ్ళు తెలుసా పళ్ళు రాలిగొట్టి వాడిని మంత్రం పల్లిచ్చు దాంత్యం వర్ణహ్ తమాష కాదు ఇది వేదం అంతా కాబట్టి వాడు పళ్ళురాలు కొట్టారు అనుకోండి ఇంకా వాటి మంత్రం పల్ పని చేయదు ఎందుకంటే దాంత్యం దంతం ఉంటేనే అర్థమైంది అసలు ఇంత ఇందుక మీరేమనుకోవద్దు ఇక్కడ ఉంటారు కానీ ఎవరు ఉండరా పళ్ళు లేనివాళ్ళు ఎవరుండారా ఫుల్గా లేనివాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తచ్చు ఉన్నా ఎత్తారు అది కదా టమాటా అది కూడా నన్నే ఎత్తమంటారు మీరే ఎత్తాయండి స్వామి బాగుంటారు ఇదో పళ్ళు లేని వాళ్ళని ఎవరికైతే ముప్పై రెండు దంతాలు పోయి ఉంటాలో వాళ్ళని దంతం అని పలకమనండి మీరు పలకమనండి నా దెక్కాను ఇప్పుడు దంతం అనే మాట అనలేదు పళ్ళు పోయిన వాళ్ళు అది తమ దంతం దంతం ఉంటేనే దంతం అనే మాట మాట్లాడగలరు లేకపోతే దంతం అని పలకమనండి మీరు ఎక్కడైనా దొరికితే చూడండి ఎవరినన్నా అంటాడు కాదు దంతంఠ మా స్వామి చెప్పాడు బా నీ వల్ల కాదు బాగుంటే దంత్యం గర్థం అవుతుంది నీకు కాబట్టి ఆ దంతం అనే పదం దంతాలు లేని పలకలేదు దూడా ఇవన్నీ స్టడీ చేసి వర్ణహ వర్ణ స్వరహ స్వర తమలతో వస్తుంది ఇంకా ఘోరం ఇప్పుడు వర్ణం చూసారా యక్షణాలు కాని ఎందుకో ఈరోజు ఆంధ్ర భాష అనేటప్పటికి మీరు స్పందించేటప్పటికి నాకింకోటి జ్ఞాపకం వస్తాను ఐ థింక్ పద్మూడు పద్నాలుగో శతాబ్దాల సంధికాలం అనుకుంటాను ప్రతాప రుద్రుడు కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నది ఎవరైనా హిస్టరీ వాళ్ళు ఉండాలి ఇక్కడ ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండింది పద్మూడవ శతాబ్దం పద్నాలుగో శతాబ్దం సంధి ఆ టైంలో ఆ టైంలో మల్లికార్జున భట్టు అని అక్కడ ఒక కవి ఉండేవాడు పండితుడు ఆయన ఆస్థానంలో ఆయన ఒక రామాయణం రచించాడు మీకు మీకు తెలిసి ఉండకపోవచ్చు అందుకని చెప్తాను మల్లికార్జున భట్టు రామాయణం ఒకటి రచించాడు ఎక్కడా లేదు ప్రపంచంలో ఆ విధంగా ఏంటో తెలుసు అది అది ప్రతాపరుద్ర టైంలో జరిగింది కాకతీయ సామ్రాజ్యంలో ఇక్కడే దాని పేరు నిరోస్థ్య రామాయణం నిరోస్థ్య రామాయణం ఓస్థ అంటే పెదవి అని అర్థం నిరోస్థ అంటే పెదవులతో సంబంధం లేని రామాయణం వర్ణాలు చూడండి ఎట్లందు వర్ణాత్ ఇప్పుడు రామాయణం కదా రామా అనాలంటే మాకి రెండు పెదవులు టచ్ కావాలి అంటే రామ శబ్దమే వాడలేదు ఎట్లా వాడాడు రాఘవ అన్నాడేమో ఏమో ఈ పెదవి ఆ పెదవి ఎంటైర్ రామాయణం మొత్తం రామాయణంలో ఎక్కడ నువ్వు చదువుతూ ఉంటే బిగ్గరగా ఈ పెదవి ఆ పెదవి టచ్ కాదు అది నిరస్ట్య రామాయణం మల్లికార్జున పట్టు రచించింది ఏ సామాన్యమా తెలుగు తెలుగులో తెలుగు గడ్డ చూచారా ఆంధ్రభూమి ఎట్లాంటిదో కానీ ఎందుకు ఆయన యొక్క జ్ఞానం ఎంత ఉండాలి పదప్రయోగం ఎట్లా చేసి ఉండాలి ఒక ఒక అక్షరం కాదు రెండు పదాలు కాదు ఎంటైర్ రామాయణం రామాయణం రచించుకుంటూ పోతుంటే అంటే రెండు పెదవులు టచ్ అయ్యే పదాలు పలకడానికే లేదు పావనం కూడా అనడానికి లేదు పా అన్నాడంటే రెండు పెదవులు టచ్ అవుతాయి రామ అనడానికి లేదు మా రెండు పెదవులు టచ్ అవుతాయి కానీ ఆ రామాయణం అంతా రెండు పెదవులు టచ్ చేయవు అతని మేధస్సుని మనం అర్థం చేసుకోవచ్చు మల్లికార్జున బట్టు నేను ఆయన మేధస్సుని కాదు అర్థం చేసుకుంటాడు ఇది అతని హృదయాన్ని ఎందుకంటే ఎందుకు రాచడిట్లా అంటే లాజిక్ కాదు ఇది ఇది హృదయంతో అర్థం చేసుకోవచ్చు ఆయన హృదయం రాయడం ఆయన మనసు తెలుస్తుంది మేధస్సు ఆయన హృదయం ఏంటో తెలుసా రామాయణం ఎంగిలి కాకూడదు అమేజింగ్ అమేజింగ్ రామాయణం ఎంగిలి కాకూడదు నేను రామభక్తు నా రఘునాథుడి చరిత్ర ఎంగిలి కాకూడదు కాబట్టి రెండు పెదవులు టచ్ కాకుండా రాస్తాను ఈ పెదవి ఆ పెదవి టచ్ అయితే ఎంగిలి ఆ పచ్చలన్నీ పోవాలి రామాయణం అంతా అంటే బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్కడుంది ఇటువంటి సాహిత్యం ఎక్కడ చూడగల ఇటువంటి జ్ఞానులు మనకి తెలిసింది ఒక్కటే వాళ్ళను గుర్తించకుండా పోవడం మనకు తెలుసు అంతకన్నా జ్ఞానం ఉండేటువంటి వాళ్ళను గుర్తించకపోవడం జ్ఞానం ఉండేటువంటి వాళ్ళను బాధించడం ఈ రెండే మనకు బాగా వంటబెట్టేది అంతకన్నా ఇంకేం లేదు ఎక్కడన్నా మొత్తం ఎంటైర్ రామాయణం ప్రతాపరుద్ధుడు టైంలో జరిగింది ఇది ఎంత అద్భుతమైన విషయం కాబట్టి అక్షరాల్లో అంత ఉంది కాబట్టి ఏ అక్షరాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి శిక్ష శిక్ష అనయ ఇది వర్ణాద్ ఉచ్చారణ లక్షణం కాబట్టి వర్ణాలని అక్షరాల్ని ఎట్లా ఉచ్చరించాలి ఉచ్చారణ స్పష్టత ఉచ్చారణ స్పష్టత ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి దీన్ని తెలియజేసేటువంటిది ఈ శిక్షా శాస్త్రం దాంట్లో వర్ణహ వర్ణహ అకారాది వర్ణహ అది ఇప్పుడు మనం చూచాం అంటే అకారాది వర్ణ అంటే ఇదే ఇప్పుడు మీరు జపమాల ఉంది అనుకోండి దాన్ని ఏమంటాము అక్షమాల జపమాల ఏమంటాం అక్షమాల అమ్మవారిని ఇంత ముందు చూచాం వామభాగం గత వాచారం అక్షమాల అక్షమాల అంటే ఏంటో తెలుసా ఫ్రమ్ ఆ టు రుద్రాక్షమాల అక్షమాల అక్షమాల అంటే అకారాది టాంతం అక్షమాల అర్థం అవుతుంది ఇప్పుడు మన తెలుగులో మన ఇంగ్లీష్ అంటున్నా చూడండి ఆయనకండి ఆ విషయంలో ఏటు జడ్ తెలుసండి అదే అకారాది టకారాంతం ఏ టు జడ్ అంటే పూర్ణంగా తెలుసాను అర్థం అర్థం అవుతుంది కాబట్టి అక్షమాల అన్నప్పుడు పూర్ణం అకారాది క్షకారాంతం కాబట్టి వర్ణస్వర చూసారా शीक्षा व्याख्यालम सामसन्ता इन वर्णल मैं चूसा स्वर वर्णस्वर मात्र ह्रस्वादी बल प्रयत्न विशेषत ता इवि शिषाध्याय इवि शिषाध्याय शिक्षाशास्त्र आंगल वर्ण इन चूचा स्वरं रेपूस्ता ओर्ण मदर्ण मिमूर्ण पौर्णमादा పూర్ణమేవీ ఓ శా శ నో మిత్రణ శోవర్యమాంద్రో బృహస్పతి శం నో విష్ణురు క్రమ నమో బ్రమణి నమస్త వాయో ఋతం వది సత్యం వది తన్మామవతు అవతు మా అవతు వక్ ఓ శాంతి శాంతి శాంతి ప్రియమైనటువంటి వాళ్ళని చూడాలి అనుకుంటే మనకు చాలా తృప్తిగా ఆనందంగా ఉంటుంది అందువల్ల మనకు ప్రియమైనటువంటి వాళ్ళెవరో వాళ్ళని చూడడానికి ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఈ ప్రపంచాల్లో వాళ్ళ దూరంగా ఉంటే అక్కడికి వెళ్లి వాళ్ళని చూసి ప్రియమైనటువంటి వాళ్ళు కనుక వాళ్ళని చూసి తృప్తిగా ఆనందంగా ఉంటాం ఒకవేళ మనకు ప్రియమైనటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉండాలనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్లే అవకాశం లేకపోతే అలాంటి పరిస్థితుల్లో కనీసం ఫోన్లు చేసి అయినా మాట్లాడుతూ ఉంటాం అమెరికాలో ఉండాలి ఓల్డ్ సిటీ అయితే వెళ్ళి చూడగలం అమెరికాలో ఉండాడు అనుకో అనుకున్నప్పుడంతా వెళ్ళలేము అందుకని ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాం ఆ మాట్లాడినప్పుడు అంటాం అబ్బా మీరు మీరు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని చూసినట్టే ఉంది సారని ఇది అది ఎట్లా సాధ్యం మాట్లాడడం వేరు చూడడం వేరు కానీ ఆ మాట్లాడినప్పుడు మనకు ప్రియమైనటువంటి వ్యక్తి కనుక మాట్లాడుతూ ఉంటే చూసినంతగా మనం తృప్తి చెందుతూ ఉంటాం కాబట్టి సామాన్యమైనటువంటి వ్యక్తుల విషయంలోనే ప్రియమైనటువంటి వ్యక్తుల విషయంలో ఈ విధంగా మనం తృప్తి చెందుతూ ఉంటే ఇక దేవతలను చూస్తే ఎంత తృప్తిగా ఉంటాం మామూలు మానవులు మర్చుడు నశించేటువంటి వాడు వీళ్ల విషయంలోనే ఇంకా తృప్తి ఆనందం ఉండేటప్పుడు దేవతల్ని చూచామనుకోండి ఎంత తృప్తిగా ఉంటామో ఎంత ఆనందాన్ని పొందుతామో మరి ఇక్కడుండేటువంటి వాళ్లే దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని మనం వెళ్లి కలుసుకోలేనప్పుడు ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి దేవతలను వెళ్లి మనం ఎట్లా కలుసుకుంటాం చెప్పండి ఈ భూప్రపంచం మీద ఉండేవాళ్లే దూరంగా ఉన్నప్పుడు వెళ్లి కలుసుకునే అవకాశం లేకుండా ఉంది అట్లాంటప్పుడు ఎక్కడో ఊర్ధలోకాలు మన లోకమే కాదు వాళ్ళని వెళ్లి కలుసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని చూస్తే మనకు ఆనందం కలగవచ్చు వాళ్ళని చూస్తే ఆహ్లాదం కలగవచ్చు ఏమో గాని వాళ్ళని కలుసుకోవాలనేటువంటి అభిప్రాయం అభిలాష మన హృదయంలో ఉండినా కలుసుకునేటువంటి అవకాశం మాత్రం లేదు కనుక దేవతల్ని మనం కలుసుకోలేకపోవచ్చు వాళ్లల్లో ఉన్నంత వైభవం మనలో లేకపోవచ్చు వాళ్లు చేసేటువంటి ఘనకార్యాలని మనం చేయలేకపోవచ్చు ఇప్పుడు వాయుదేవుడు ఉన్నాడంటే ఆయన ప్రపంచానికి అంతా అందరూ శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ సరఫరా సరఫరా చేస్తున్నాడు అనుకోండి అందరు ప్రాణానికి తను అలంబనంగా కారణంగా ఉన్నాడు అంత పని చేయలేం కాబట్టి దేవతలు చేసేటువంటి ఘన కార్యాలు మనం చేయలేకపోయినా వాళ్లు తిరిగే లోకాల్లో మనం తిరగలేకపోయినా వాళ్ళు ఎక్కే వాహనాలు మనం ఎక్కలేకపోయినా పుష్ప విమానాలు ఇవన్నీ కనీసం ఒక్కచోట వాళ్లతో మనం గడిచిపోవచ్చు ఏంటంటే వాళ్ళు మాట్లాడేటువంటి భాష మనం మాట్లాడచ్చు సంస్కృతం నామా దైవీ వాక్ సంస్కృతం నామా దైవి వాక్ కాబట్టి సంస్కృతము అనేటువంటిది దేవ భాష అని మహాకవి దండి దండి మహాకవి చెప్పాడు అందుకనే దీనికి గీర్వాణ భాష అని కూడా అంటాం గీర్వాణులు అంటే దేవతలు అర్థం కాబట్టి గీర్వాణులంటే దేవతలు గనక వాళ్ళు మాట్లాడేటువంటి భాష గనక సంస్కృత భాషకి గీర్వాణ భాష అని కూడా పేరు కాబట్టి ఇది దేవభాష